శంకరులు కించాన్యత్ ఇంకా ఏమంటే ఇంకా వివరణ చెప్తున్నాను ఏమిటి రుద్రాదిత్యా రుద్రులు ఆదిత్యులు వసవ వసువులు ఏ చ సాధ్యా గణం ఎవరైతే ఉన్నారో వారు ఎవరు వీరందరూ రుద్రాదయో గణ అన్ని గణములే రుద్రులు ఆదిత్యులు వసువులు సాధ్యులు లందరు గణములు గ్రూప్స్ ఈ గ్రూప్స్ అన్నింటికీ అధిపతి కనుకనే ఈశ్వరుకు గణపతి అని పేరు విశ్వే ఇదో గణం చాలా పెద్ద గణం ఇది అశ్వినౌచ దేవ చాలా చిన్న గణము ఇద్దరే అశ్విని దేవతలు వీళ్ళిద్దరు మరుతశ్చ మరుత్తులు అనే ఒక గణము ఊష్మపా పితర ఊష్మపా అంటే పితరులు పితృగణము గంధర్వయక్షాసురసిద్ధసంఘా అని సమాసపదం దానికి విడివిడిగా శంకర్లు అందంగా చెప్తున్నారు గంధర్వాహ హా హాహు హు ప్రభుతయ నేను ఆ రెండు పేర్లు మర్చిపోయి ఇంకేవో పేర్లు చెప్పాను ఆ పేర్లు ఉన్నాయి అవి పురాణ నామధేయాలు నేను చెప్పినవి భాగవతంలో అక్కడ వస్తాయి కానీ ఇది వైదిక నామధేయాలు వేదమంత్రాల్లో వస్తాయి హాహాహ విసర్గ కూడా ఉంటుంది ఏకవచనంలో ఆయన పేరు హాహాహ శబ్దం ఉంది శబ్దమంజరులో అకారాంత పుల్లింగ హా హాహా శబ్దహా అది గంధర్వుడు గంధర్వుని పేరు హాహాహాహాహా అని అలా ఉంటుంది ఏకవచనం బహువచనం ఒకే రకంగా ఉంటాయి నాకు గుర్తు లేదు శబ్దం అని చెప్పి నేను మాత్రం ఎక్కడ గుర్తు ఈ మధ్య చూడలేదు అది మీకు ఒకసారి వెరిఫై చేసుకోవచ్చు ఇంకొక ఆయన పేరు అది ఇంకో గంధర్వుడు ఉన్నాడు ఆయన పేరు హు హూహు మళ్ళీ విసర్గం ఉంటుంది ఆయన గంధర్వుడు ఆ శబ్దం కూడా ఉంది శబ్దం అని చెట్లా హు హ అని ఉంటుంది శబ్దం ఆ గంధర్వుడు విశ్వనాథ్ సత్యనారాయణ గారు నవలు రాశారు అది ఏమిటంటే ఈ గంధర్వుడు ఒకడు భూలోకంలో పడతాడు విష్ విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు అని పుస్తకం పేరు విష్ణు శర్మ ఇంగ్లీషు చదువుకుంటాడు విష్ణు శర్మ అంటే పంచతంత్రమేదో రాదు దాంట్లో ఉంటాడుగా ఆయనే ఆ గంధర్వుడు హాహ హాహ అనే గంధర్వుడు అక్కడి నుంచి పైన ఉంటాడుగా అక్కడి నుంచి జారిపోయి కింద పడతాడు ఆ పడ్డం పడ్డం లండన్లో పడతాడు అక్కడ లండన్లో ఎవరో పట్టుకుంటారు ఆయన పట్టుకుని ఎక్కడికో తీసుకెళ్తే ఆయన ఇంగ్లీష్ నేర్చుకోవడం ఇదేది నవల విశ్వనాథ్ సత్యనారాయణ అక్కడ హాహా అనే పేరు చెప్తాడు ఆయన ఆయన సాహిత్యం బాగా తెలుసున్నవారు కాబట్టి ఆ నవలను అలాగా ఆయన తీర్చిదిద్ది నాకు వీళ్ళు ఈ గంధర్వులు హాహాహుహు మొదలైన వాళ్ళు యక్ష కుబేర ప్రభుతయ కుబేరుడు మొదలైన వాళ్ళు యక్షులు వాళ్ళు కూడా చాలా మంచివాళ్ళు అని చెప్పాను కదండి అసురులకి దేవతలకి మధ్యలో ఉంటారు వాళ్ళు యక్షుడు కాళిదాసు కూడా కుమేఘసందేశం అనే కావ్యంలో ఆయన నాయకుడు యక్షుడు అది ఖండకావ్యం అంటే స్మాల్ స్టోరీలు అనే దాంట్లో ఆ పేరు చెప్పడం ఎవడో యక్షుడు యక్ష్చక్రే జనకనయాస్నాన పుణ్యోదకేషు ఆ యక్షుడు ఆ చిత్రకూటం దగ్గర నివాసం చేసినాడు అని అలా చెప్తాడు యక్షుడు పేరేమిటంటే కశ్చిత్ ఎవరో ఒక యక్షుడు కశ్చిత్ అంటాడు కశ్చిత్ కాంతా విరహగురుణ అని ప్రారంభమవుతుంది కశ్చిత్ అంటే కాంతాకి కశ్చిత్ కాదు కాంతా విరహగురుణ సమాసం కశ్చిత్ యక్ష ఎవడో ఒక యక్షుడు అనే యక్షుణ్ణి ఆయన తన కథానాయకుడి కింద పెట్టుకున్నాడు సో అలాంటి కుబేరుడు మొదలైన యక్షుడు ఈ యక్షుడికి శాపం ఆ శాపం ఇచ్చింది కుబేరుడే కుబేరుడే శాపం ఇస్తాడు సో కశ్చిత్ కాంత విరహగురుణ స్వాధికారా ప్రమత్త శాపే నాస్తంగతమహిమాషభోగ్యేణ భర్తు ఆ యక్షభర్త కుబేరుడు ఆయన శాపం ఇచ్చాడు ఏదో డ్యూటీకి వేస్తే ఆ డ్యూటీ సరిగ్గా చేయలేదు వీడు గవర్నమెంట్ డ్యూటీ వేస్తే డ్యూటీ అవర్స్లో వెళ్ళిపోయి ఏదో హోటల్లో డ్యాన్స్ చేస్తే డ్యూటీ అవర్స్లో వీడు హోటల్లో డ్యాన్స్ చేస్తూ రికార్డ్ చేయడనుకోండి అప్పుడు సస్పెండ్ చేస్తారు చేసినప్పుడు సస్పెన్షన్లో పెడతారు అలాగే వీడిని ఈ యక్షుణ్ణి డ్యూటీ వేసాడే డ్యూటీ వేస్తే వీడు ఎక్కడికి ఆ డ్యూటీబెట్టి వెళ్ళిపోయి డ్యాన్స్ పార్టీ అవ్వడం వదులు డ్యాన్సే నిజంగా డ్యాన్సే అప్పుడు నువ్వు డ్యాన్స్ చేస్తూ ఆయన భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తున్నాడు డ్యాన్సో ఏదో పార్టీయో నువ్వు డ్యూటీ టైంలో భార్యతో కలిసి పార్టీకి వెళ్ళడంలో తప్పే ఉంటుంది అందులో వాళ్ళు యక్షులు కూడా పైగా కానీ డ్యూటీ టైంలో చేయకూడదు కానీ డ్యూటీ టైంలో అలా చేసేవు కనుక నీకు వన్ ఇయర్ భార్యకు దూరంగా ఉండిపో అని ఆయన శాపం పెట్టాడు శాపం అంటే పనిష్మెంట్ అని అర్థం పనిష్మెంట్ ఇచ్చాడు దాంతో ఆయన వన్ ఇయర్ దూరంగా ఉండిపోయినాడు అని కాళిదాసు యొక్క కావ్యంలో కథలా ఉంటుంది అదిగో ఆ కుబేరుడు ఆ యక్షుడు అది సమాచారం అదొక దేవతాగణము అసురా హిరోచన ప్రభుతయ అది అసురా అంటే రావణాసురుడు కంసాసురుణ్ణి పెట్టుకోకూడదు ఉత్తమ లోకాల్లో ఉన్న అసురులు ఊర్ధ్వలోకంలో ఉండే అసురులు అంటే విరోచనుడు విరోచనుడు అని ఒక గొప్ప అసురుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈ అసురుడు చాంద్రోగ్యోపనిషత్తులో కనపడతాడు ఆయన ప్రజాపతి గారి వద్ద దగ్గరికి వెళ్ళి కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళి శిష్యకం చేసి వేదాంతం అది చదువుకున్నాడు ఆ చదువుకోవడం ఇంకంప్లీట్గా చదువుకున్నాడు సరిగ్గా చదువుకోలేడు అది చాంద్ర గోపనిషత్తులో కనపడతాడు తర్వాత విరోచనుడు యొక్క కథలు ఉన్నాయి ఇప్పుడు బలిచక్రవర్తి ఆ వంశం విరోచనుడు వంశం బలి ఎవళ్ళు తండ్రి ఎవళ్ళు కొడుకు నాకు గుర్తు విరోచనుడు బలి ప్రహ్లాదుడు అదే వంశంలో వాళ్ళు అనుకుంటారు వీళ్ళందరూ సో ఇటువంటి మంచి అసురులు అసుర వంశంలో ఉన్న మంచి ఉత్తములు పుణ్యాత్ములు వాళ్ళు ఉత్తమ లోకాలని పొంది అక్కడ ఉన్నారు అటువంటి ఆసురులు సిద్ధా కపిలాదయ కపిల మహర్షి సిద్ధుడు సాంఖ్యశాస్త్ర ప్రవర్తకుడు ఏదో తపస్సు మొదలైనవి ఆయన ఆయన చెప్పిన సిద్ధాంతం సరిగ్గా లేకున్నా తపస్సు మొదలైనవి ఆయన చేసినాడు కాబట్టి ఆ సిద్ధ పురుషులందరూ కూడా పుణ్యలోకాలను పొందుతారు కనుక అటువంటి సిద్ధులు తేషాం సంఘా వీళ్ళందరి గ్రూప్స్ సమాసం చేస్తే ఏమిటవుతుంది సమాసం గంధర్వయక్షాసుర సిద్ధ సంఘా ఇది ఇంతమంది ఉత్తమ లోకాల్లో అంతరిక్షమునందుండి తే వీక్ష వాళ్ళు చూస్తున్నారు ఎవరిని వా నిన్నే చూస్తున్నారు ఎలాగా విస్మితా విస్మయం ఆపన్నా సంత ఆశ్చర్యమును పొందుతున్న వారై ఆహ ఎంత అద్భుతమైన విశ్వరూపం అని ఆశ్చర్యపడిపోతో నిన్నే చూస్తున్నారు సో ఆశ్చర్యపడుట ఆశ్చర్యాన్ని పొందుతున్న వారే నిన్నే చూస్తున్నారు నేను ఎందుకు నవ్వానంటే ముళ్ళపూడు వెంకటరమణ అని కలుగుతున్నాడు ఆయన ఏం చేశాడు ఆశ్చర్య పడిపోవుట కదా ఎనివే చాలా సున్నితమైన హాస్యాన్ని చెప్తాడు ఆయన ఉడపూడి వెంకటరమణ ఆశ్చర్యం పడిపోతాడంటే ఫాల్స్ డౌన్ మామూలుగా జోక్ చెప్తే విన్నవాళ్ళు నవ్వుతారు కానీ నాది విషయంలో ఆపోజిట్ విన్నవాళ్ళు నవేరు మనం నేనైతే హ్యాపీగా నవ్వుకుంటాను సో ఆశ్చర్య పడిపోయేటంటే మంచిది విస్మయం ఆపన్నా శబ్దే సర్వే వారందరూ కూడా ఆశ్చర్యపడుతున్న వారై నిన్నే చూస్తున్నారు సుమా అని అంట మంచిది శ్లోకం రూపం మహత్తే బహువక్ మహాబాహో హు బాహూరుపాదం బహూదరం బహుదౌష్ట్రాకరాళం దృష్ట్వా లో ప్రవ్యథితాస్తాహం మంచి శ్లోకం వాళ్ళు ఎందుకు ఆశ్చర్యపడిపోతున్నారు అంత ఆశ్చర్యపడిపోవాల్సిందే ఉంది అంటే ఎస్మాత్ ఎందువలనగా అంతలా ఆశ్చర్యపడిపోవాల్సిన విషయం ఏమిటి అని మనకు అనిపించవచ్చు ఇది కారణం ఏమిటి కారణము తే రూపం మహత్ నీ యొక్క ఈ రూపము విశ్వరూపము చాలా పెద్దది ఆ సైజు మొత్తం బ్రహ్మాండమంతా తన ఎందు రూపము కనుక చాలా పెద్ద రూపము తర్వాత ఇంకా ఇటువంటిది బహువత్ర నేత్రం అనేకములైన నోళ్ళు కళ్ళు గలది ఇది మనం చూసాం మొత్తం ఈ సృష్టిలో ఎన్ని నోళ్ళుంటే అన్ని ఈశ్వరుడి నోళ్లే ఎన్ని కళ్ళుంటే అన్ని ఈశ్వరుని కళ్ళే కాబట్టి బహువక్ నేత్రం మహాబాహో అని అడ్రస్ చేస్తున్నాడు ఆ విశ్వరూపుడు యొక్క దే ాహువులు కలిగి ఉన్నాడు అర్జునుణ్ణే శ్రీకృష్ణుడు మహాబాహు అని అడ్రస్ చేయగలిగింది విశ్వరూపుణ్ణి అర్జునుడు మహాబాహు అని అడ్రస్ చేయటంలో సమస్య ఉంది సమ చాలా అందంగా కుదురుతుంది అప్పుడప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి కొంచెం వెటకారంగా అడ్రస్ చేసి ఉండొచ్చు మహాబాహు అంటే భుజబలం బాగా కండలు బాగా పెంచవు కానీ బుద్ధి కొంచెం తక్కువ అనే అభిప్రాయంతో అడ్రస్ చేసి ఉండొచ్చు కానీ అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని యథార్థంగానే మహాబాహో అని అడ్రస్ చేస్తున్నాడు బహుబాహూరు పాదం అనేకములైన బాహువులు అనేకములైన కాళ్ళు అనేకములైన ఊరువులు అంటే తొడలు అంటే ప్రపంచంలో ఎంత ఎన్ని ప్రాణులు ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరి పాదములు ఆయన పాదములే వాళ్ళందరి చేతులు ఆయన చేతులే సో ఆ విధంగా విష్ణు అది ఆశ్చర్యాన్ని కొలిపేటువంటి దృశ్యము బహుదరం అనేకములైన ఉదరములు ఉదరము అంటే పొట్ట ప్రతి ఉదరము ఆ యొక్క ఉదరమే బహుదౌష్ట్రాకరాలం ఇంకా రూపం ఎలా ఉన్నది కరాలం అంటే చాలా వికృతంగా ఉన్నది అంటే ఏవగింపు కలిగించేట్లాగా వెగటు కలిగించేట్లాగా ఆ రూపాన్ని చూసిన వెంటనే వాంతి చేసుకుని అంత భయంకరంగా భయం అనే మాట తర్వాత వస్తుంది వికృతంగా ఉండదు భయంకరము వికృతమైన రూపము ఎందువల్ల బహుదంష్ట్రాకరాలం ఏమిటంత వికృతమైనది ఏమిటంటే ఆ నోళ్ల నుండి కోరలు అనేకములైన కోరలు ఉండి వికృతంగా ఉండి ఇప్పుడు ఈ దెయ్యం సినిమాలు తీస్తారు చూడండి దెయ్యాల సినిమాలు ఉంటాయి దాంట్లో ఆ యాక్టర్కి ఇక్కడో పన్ను ఇక్కడో పన్ను కొంచెం పొడుగ్గా పెడతాడు ఒక్క పిసరు పొడుగ్గా మదీ పొడుగల్లా ఒక్క పిసరు పొడుగ్గా పెట్టేప్పటికీ ఆ రెండు పళ్ళు రెండే పళ్ళు పొడుగ్గా ఉంటాయి మిగతా పళ్ళు అన్నీ మామూలుగానే ఉంటాయి వాడి ముఖం చూసేప్పటికే అబోలు భయం వేస్తుంది వికృతంగా ఉంటుంది అలాంటిది విశ్వరూపంలో ఎన్నెన్నో కోరలు ధంస్టులలో ఎప్పుడుగాటి కోరలు ఉన్న ఉండేప్పటికీ ఈ రూపము చాలా వికృతంగా కనబడుతోంది అటువంటి రూపాన్ని చూసి దృష్ట్యా లోకా జనులు ప్రవ్యథిత భయంతో కదలాడిపో అల్లాడిపోతున్నారు ప్రవ్యథిత భయపడిపోతూ అల్లాడిపోతున్నారు జనులేనా అర్జునుడి మాట ఏమిటి తథాహం నేను కూడా అంతే నేను కూడా భయంతో చలించిపోతున్నాను అని అర్జునుడు అంటారు ఇప్పుడు మీరు రూపాన్ని చూసినప్పుడు ఆ చూసేవాడిని బట్టి ఆ రూపంలో భేదం ఉంటుంది ఇప్పుడు ఒకే రూపాన్ని అజ్ఞాని చూశాడనుకోండి అజ్ఞాని చూశాడంటే భయపడిపోయి పారిపోతాడు అక్కడి నుంచి అదే ఒక సైంటిస్ట్ ఒక రూపాన్ని చూశాడు అనుకోండి ఏదైనా ఉక్క పడుతుంటే అజ్ఞాని అమో నానెత్తి పడుతుందేమో పారిపోతారు అక్కడి నుంచి అదే సైంటిస్ట్ అయితే ఆ నెత్తి మీద ఏం పడిపోతుంది అని తన దేహము తన ప్రాణము దాని గురించి ఆలోచించదు ఆ సైన్స్ పరికరాలను పట్టుకుని వెళ్ళి దాన్ని పరీక్ష ప్రయత్నం సైంటిస్ట్ చేస్తారు ఒకప్పుడు సైంటిస్ట్ చేసే ప్రయత్నంలో భాగంగా ప్రాణాలు పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు అలా కూడా ఉంటుంది కాబట్టి సైంటిస్ట్ యొక్క దృష్టి ఏమిటంటే భయం ఉంటుంది కానీ భయము కంటే ఎక్కువ ఆశ్చర్యం ఆ వింత ఆ వింతని మనం చూడాలి వింతని గురించి ఏ తెలుసుకోవాలి అని ఆ సైంటిస్ట్ యొక్క దృష్టి జ్ఞాని అన్నీ తెలుసున్నవాడు చూసే తీరు ఇంకోలా ఉంటుంది విశ్వరూపం సందర్భంలో కూడా మనం ఆ రకంగానే అర్థం చేసుకోవాలి విశ్వరూపాన్ని చూసి ఆశ్చర్యపడ్డము విశ్వరూపాన్ని చూసి భయపడ్డము విశ్వరూపాన్ని చూసి సంతోషంతో స్థుతించడము మూడు రకాల రెస్పాన్సెస్ మనకి కనపడతాయి అది వాళ్ళ వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఉంటుంది సో నీ యొక్క రూపము పేద రూపము అంటే బ్రహ్మాండమునంతని కవర్ చేసే రూపము ఆ విధంగా చూసి అర్జునుడు భయంతో చలించిపోయాడు ఇక్కడ యశోద విశ్వరూపాన్ని చూసిన కథ మనం చూస్తాం భాగవతంలో కథ మామూలుగా విశ్వరూపము అనేది కొంచెం పాపులర్ అండ్ ఫేమస్ అసలు అథెంటిక్ విశ్వరూపం అంటే భగవద్గీతే భగవద్గీతలో విశ్వరూపం ఉంది కాబట్టి ప్రతి చోట దాన్ని పెట్టుకుని ఆ కాన్సెప్ట్ని చొప్పించి దాని కొంత మహత్వాన్ని ఆపాదించే ప్రయత్నాన్ని రచయితలు అందరూ చేశారు ఉదాహరణకి భాగవతంలో ఆ విశ్వరూపాన్ని మహాభారతంలో విశ్వరూపాన్ని ఇంపోర్ట్ చేసి ఆ యశోద విశ్వరూపం చూసింది అని అక్కడ శ్రీకృష్ణుడి నోట్లో ఆవిడ విశ్వరూపం చూసింది అని మనకి వర్ణన కనపడుతుంది అక్కడ యశోద చూసిన విశ్వరూపం చాలా సింపుల్ ఎఫ్ఐఆర్ అది ఇంత కాంప్లికేషన్ ఏం లేదు ఆవిడ ఊరికే నక్షత్రాలు గ్రహాలు ప్రాణులు అన్నీ చూసేసింది దాంట్లో ఆయన కడుపులో పొట్టలో ఆయన నోరు తెరిచినప్పుడు లోపల చూసేసింది వెరీ సింపుల్ ఆవిడ భయపడలేదు కూడా ఆశ్చర్యపడింది తప్ప భయపడలేదు ఇక అర్జునుడు ఆశ్చర్యం భయం కూడా భయం సో అక్కడ ఎవరు వర్ణించారంటే సమ్మీల్య మృగశాబాక్షి నేత్రే ఆశీత్ సువిస్మిత అని వర్ణించారు భాగవతంలో ఆమె యశోద లేడీ కన్నులు గలది లేడీ కన్నుల వంటి కన్నులు గల యశోద మృగశాబాక్షి అంటే మంచి విశాలమైన కొంచెం బెరు కొంచెం బెదురు బెరుకు బెరుకు అంటారు ఆ లేడీ కన్నులు కొంచెం బెరుగ్గా ఉంటాయి అటువంటి బెరుకు కలిగిన కన్నులతో ఆమె శ్రీకృష్ణుని నోట్లో విశ్వరూపాన్ని చూసి సో చాలా ఆశ్చర్యాన్ని పొందుతుంది భయాన్ని పొందుతుంది కళ్ళు మూసుకునే హెటబ్బా ఇలా ఉంది ఇది అని ఆశ్చర్యపోతుంది అంటే కానీ ఇక్కడ అర్జునుడు చూసిన విశ్వరూపము ఇట్ ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్ ఇది అంత సింపుల్ కాదండి ఇది ట్రూ కాస్మిక్ విషన్ అని వర్ణించవచ్చు మొత్తం కాస్మాస్ అంతా కూడా ఒక మాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఆఫ్ ది కాస్మాస్ లాగా చూసేశాడు బ్రహ్మాండం కూడా స్మాల్ సైజులో చూశాడు దాంతో వియర్ సైజ్ ద షియర్ సైజ్ ఆఫ్ ది విశ్వరూప దానికి తోడు అనేక చేతులు అనేక కాళ్ళు కోరలు కూడా పెట్టేపటికి భయపడిపోయాడు సో ఫ్రైట్ అండ్ సో ఇక్కడ ఒక విచారం చేశారు ఇదే విశ్వరూపాన్ని జ్ఞానులు చూశారు మహర్షులు జ్ఞానులు చూశారు చూసి వాళ్ళు భయపడలేదు వాళ్ళు సంతోషించారు స్థుతించారు అదే విశ్వరూపాన్ని అర్జునుడు చూసి భయపడ్డాడు ఎందువల్ల అంటూ దీని మీద కొంత వేదాంతపరమైన విచారం చేస్తారు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇటు అర్థం అటు గది అని ఒకటి ఉంటుంది చెప్తే కథ మీకుంటుంది ముందు అద్దాల గదిలోకి మీరు వెళ్ళారనుకోండి మీకు చుట్టూ కొన్ని అనంతములైన ప్రతిబింబాలు కనపడతాయి అప్పుడు మీరు ఏం చేస్తారు నవ్వుకుంటారు ఆశ్చర్యపడతారు ఆనందపడతారు ఆశ్చర్యం ఆనందమే కలుగుతుంది భయం కలగదు ఎందుకని ఎందుకో తెలుసిన ఇవన్నీ నేనే అని మీకు తెలుస్తూ ఐ ఆమ్ ఆల్ దిస్ అని తెలుస్తుంది కాబట్టి ఎంత నా పరిధి ఎంత విస్తారంగా ఉందో అని ఆశ్చర్యము ఆనందం అంతా నేనే కనుక ఆనందము రెండు కలుగుతాం అద్దాల గదిలోకి కుక్కను పంపించారు నేను మీకు చెప్పాను ఏం చేద్దాం కుక్కని పంపిస్తే ఆ కుక్క అది టెరిటోరియల్ లక్షణం ఉంటుంది దానికి అది చుట్టూ చూస్తే అబ్బో నా టెరిటరీల్లోకి ఎన్ని శత్రువులు చొచ్చుకు అనుకుంటుంది అనుకుని భోయి భోయని మొరుగుతుంది మొరుగుతే ఆ కుక్కలు కూడా మొరుగుతాయి అబ్బో ఈ కుక్కలు మొరగడమే కాదు చూడవే కాదు మొరుగుతున్నాయి కూడా నా మీద పడ్డానికి సిద్ధంగా ఉన్నాయి అనుకుంటుంది అనుకుని ఆ డిఫెన్స్ రెస్పాన్స్లో ముందుకి జంపు చేస్తుంది అవన్నీ కూడా దీని మీదకి జంపు చేస్తే ఎన్ని కుక్కలను మీద జంపు చేస్తున్నాయో అని మరింత గట్టిగా మురిగి మురిగి మురిగి అది ప్రాణాలు పోయి వరకు మురిగేస్తుంది ఎందువల్ల అంటారు మనిషి అదే గదిలోకి వెళ్ళి ఆనందాన్ని ఆశ్చర్యాన్ని పొందితే కుక్క అదే గదిలోకి వెళ్ళి భయపడిపోయి ప్రాణాలని పోగొట్టుకుంది ఎందువల్ల అంటే ఒక్క అజ్ఞానం మనిషి జ్ఞానం జ్ఞానం ఉన్న చోట ఆనందం ఉంటుంది ఆశ్చర్యం ఉంటుందే కానీ భయం అయితే ఉండదు అజ్ఞానం ఉన్న చోట ఆనందాలు ఆశ్చర్యాలు మాట అలా ఉండి అలా ఉంచి వీడికి భయం వీడు భయంతో ఇంకా ఆనందానికి చోటు ఉండదు ఆశ్చర్యానికి తాగు ఉండదు భయం లేనప్పుడే మీరు ఆనందించగలుగుతారు ఆశ్చర్యపడగలుగుతారు ఆశ్చర్యపడాలంటే కూడా భయం లేకుండా ఉండాలి కాబట్టి అర్జునుడు యొక్క దృష్టిలో భయం ఎందుకు వచ్చిందంటే అతనికి ఆ భేదబుద్ధి ఉండడం చేతనే భయం వచ్చింది తను విశ్వరూపం కంటే భిన్నంగా ఉన్నాను అని తనను విశ్వరూపానికి భేదంగా చూశాడు కనుక ఆ భేదృష్టి కలిగి ఉన్నాడు కనుక భయం ఇప్పుడు మీరు వెంకటేశ్వర స్వామికి చూస్తూ వెంకటేశ్వర స్వామి నాకంటే భిన్నంగా ఉన్నాడు అని చూశారనుకోండి భయం వేస్తుంది భయమే వేస్తుంది ఎందుకని ఏమో ఏం ఏం కొమ్మగుంచుతాడో ఏమి హాని చేస్తాడో తీరా ఇంత పూజ చేస్తే కోరిక ఇస్తాడో ఇవ్వడో అది కూడా భయమే కోరిక ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు నెత్తినేదైనా ట్రబుల్ పెడతాడేమో అని అదో భయం మనం అపరాధం చేసేమేమో అనో అపరాధం చేస్తే పనిష్మెంట్ ఇచ్చేస్తాడేమో అనోభయం ఈ భయాలన్నీ ఎందుకు వచ్చేయండి ఎందుకు వచ్చేయండి మనకి ఈశ్వరునితో ఉండే అవినాభావ సంబంధాన్ని గుర్తించలేకపోవడం చేత ఇంకొక అడుగు ముందుకు వేసి చెప్పాలంటే మనకి ఈశ్వరునితో ఉండే అభేదాన్ని గుర్తించలేకపోవడం మీరు అభేదాన్నైనా గుర్తించాలి కొన్ని అంత చేత కాకపోతే అవినాభావ సంబంధాన్నైనా గుర్తించాలి ఆ మాత్రమైనా గుర్తిస్తే భయం ఉండదు ఆశ్చర్యం ఉంటుంది ఆనందం ఉంటుంది భయం ఉంటుంది మీరు అవినాభావ సంబంధము గుర్తింపు లేక అభేదము దరిదాపుల్లో ఎక్కడా లేక కేవలము భేద దృష్టే పెట్టుకుంటే ఆ వెంకటేశ్వర స్వామి ఎలా కనపడతాడు అపరాధం చేస్తే కంచి పుట్టుకుని కొట్టేయటానికి సిద్ధంగా ఉన్న ఒక పెద్ద పవర్ఫుల్లాగా కనపడతాడు పెద్ద పెద్ద పుల్లాగా అపరాధం చేయకూడదు అంత కరెక్ట్గా చేయాలి పూజలన్నీ కరెక్ట్గా చేయాలి మొక్కుబళ్ళన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి తేడా రాకూడదు తేడా వచ్చిందే మీ అంతా చూసేస్తాడు అన్న అని భయపడిపోతూ భక్తులు ఏదో కొంత మేరకి భయపడతారు భయం ఉన్న చోట భక్తికి అది కాలుష్యమే ప్రేమ ఉన్న చోట భయం ఉండదు అజ్ఞానం ఉన్న చోటే భయం ఉంటుంది ఈ సత్యాన్ని గమనించాల్సి ఉంటుంది యదాహ్యే వైష ఉదరమంతరం కురుతే అత్య భయం భవతి విని ఉంటారు ఉపనిషత్తు ఎవడైతే ఈ ఆత్మతత్వమునందు పరమాత్మతత్వమునందు చిన్న వేషమెత్తు భేదాన్ని దర్శిస్తాడో వాడికి భయం తప్పదు ఎవడైతే అభేదాన్నే దర్శిస్తాడో అథశోభయంగాతో భవతి వాడు అభయమును పొందును కాబట్టి ఈశ్వరుణ్ణి దర్శించే సందర్భంలో భయపడ్డాడు అంటే వాడు అజ్ఞానం అజ్ఞాని అని అభిప్రాయం ఇప్పుడు అర్జునుడు భయపడుతున్నాడు కాబట్టి అర్జునుడు ఇంకా అజ్ఞానావస్థలోనే ఉన్నాడు అని స్పష్టమైనది ఆ విధంగా వ్యాఖ్యానం చేస్తారు పెద్దలు ఈ శ్లోకాన్ని మనం భాష్యం చూసేద్దాము రూపం అవిశ్వరూపము మహత్ అతి ప్రమాణం చాలా పెద్దది అంతరిక్షమునంతను ద్విలోకమును కూడా వ్యాపించి ఉన్న రూపము తే తవా నీ యొక్క రూపము బహువత్ర నేత్రం బహని వక్ణాని నేత్రణి చక్షూంషిచం బహువక్నేత్రం ఏ రూపమునందైతే అనేకములైన నూళ్ళు అనేకములైన కళ్ళు గలవో అట్టి రూపము నీది హే మహాబాహో ఓ గొప్ప బాహులు గల హే విశ్వరూపా అని సంబోధన బహు బాహూరుపాదం బహవో బాహవ ఊరవ పాదాస్ రూపే తహుబాహూరుపాదం ఏ రూపమునందైతే అనేకములైన చేతులు తొడలు పాదములు గలవో ఆ రూపము ఇంతేకాదండి ఇంకా ఏమి బహూదరం బహూని ఉదరాణి ఎస్మిన్నితి బహూదరం ఏ రూపమునందైతే అనేకములైన ఉదరములు ఉదరము అంటే పొట్ట ఉదరములు గలవో ఆ రూపము బహుదంష్ట్రా కరాళం బహ్వీభి వికృతం తత్ బహుదంష్ట్రాకరాలం ఆ రూపము నందు అనేకములైన దంష్ట్రలున్నాయి కోరలు దంష్ట్రా అంటే కోరలు ఈ కోరలతోటి ఆ రూపము చాలా వికృతంగా వెగటు భయమును కలిగించేట్లా ఉన్నది దృష్టారూపం ఈదృశం లోకా లౌకికా ప్రాణి ఇటువంటి రూపాన్ని చూసి లౌకికులు అంటే లోక లౌకికులు అంటే లౌకికులు అంటే మామూలుగా లోకల్లో ఏమనుకుంటారు లోకజ్ఞానం కలవారు అని అనుకుంటారు కానీ వేదాంతంలో లౌకికులు అంటే అజ్ఞానులు అని అర్థం అజ్ఞానులు అంటే బాగుండదు మర్యాదగా పార్లమెంటరీ భాషగా ఉండదు అజ్ఞాని అంటే వినడానికి కూడా బాగుండదు ఒప్పుకోరు కూడా మమ్మల్ని అజ్ఞానంటావా అని కోపడతారు లౌకికులు అండి అంటే సరిపడుతుంది అర్థం అదే సో ఈ లౌకికులు ఈ రూపాన్ని చూసి భయపడిపోతున్నారు ప్రవ్యథిత ప్రచలితా భయేనా ఆ చూస్తే మీరు శంకరులు ఆ పాణిని వ్యాకరణాన్ని ఎంత పర్ఫెక్ట్గా ఫాలో అవుతారో అర్థమైపోతుంది ఎందుకంటే యథ అనే ధాతువుకి యథ భయ చలన యోహో అని పాణిని ధాతుపాట యథ అంటే భయము చలనము రెండర్థాలు ఆయన రెండర్థాలు ఉటంకించారు అక్కడ భయముతో వీళ్ళు అల్లల్లాడిపోతున్నారు కదలాడిపోతున్నారు చలించిపోతున్నారు భయంతో అది ప్రవ్యథిత జనులు అజ్ఞానులైన జనులు మరి తన మాట ఏమిటి అర్జునుడు తథా అహమీ నా పరిస్థితి కూడా అంతే ఏమీ తేడా లేదు తరువాత విశ్వర్ నస్పృశం దీప్తమనేకవర్ణం వ్యాప్తానం దీప్త విశాలనేత్రం దృష్ట్వాన్ ప్రథితాంతరాత్మా ధృతిన్న విందామి శమంచ విష్ణు అలా అందరూ భయపడుకోవడానికి అర్జునుడు తాను కూడా భయపడుకోవడానికి కారణమేమి ఆ కారణాన్ని శ్లోకం చెప్తోంది అవతారిక తత్ర ఇదం కారణం సో అందరూ భయపడుకోవడానికి ఇది కారణము అనే ఆ కారణాన్ని ఆ శ్లోకం చెప్తోంది ఈ శ్లోకాన్ని మళ్ళీ క్లాస్లో మనం చూద్దాం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యే